మనం బతికెళ్తాం వాళ్ళ కట్ట మనం సంసారం వెళ్తాం మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ఏంటి శనిగ్రహం శనిగ ఎల్డీసీని యూడీసీని పట్టుకోవాల్సి వచ్చింది శనిగ్రహం అదేం కాదు శనిగ్రహం అంటే మిస్అండర్స్టాండింగ్ యువర్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ యువర్ శని అండ్ ట్రూ అండర్స్టాండింగ్ ఈజ్ యువర్ గురు గురుగ్రహం మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే నేను చక్కటి ఉపాయం చెప్తా నేను మొత్తం జాతకం ఉంటా మీకు చెప్పేస్తున్నా తొమ్మిది గ్రహాల్లో గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకుంటే మిగతా ఎనిమిది గ్రహాలు దే విల్ ఫాల్ ఇన్ లైన్ నెంబర్ వన్ గురు మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటివ్ ప్లాన్ ఎంత అండి గృహత్ వెయిటివ్ ప్లానెట్ మొత్తం సూర్యుడు తర్వాత మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ని ఎస్టాబ్లిష్ చేసేది గురుగ్రహ వెయిటివ్ ప్లానెట్ కాబట్టి సకల గ్రహములు అంటే ఎనిమిది గ్రహాలు కూడా గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే దే విల్ ఫాల్ ఇన్ లైన్ ఇప్పుడు మీకు సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ యొక్క అనుగ్రహం మీకుంటే ఈ పేసి లో ఉన్న మిగతా క్లర్కులు వీళ్ళు వాళ్ళు దేవిలా ఫాలిన్ లావు చీఫ్ సెక్రటరీ అనుగ్రహమే ఉండాలి అదే విధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా దేవుని ఫాలో ఓకే నెంబర్ వన్ అంటే అర్థం ఏంటి మిగతా ఎనిమిది గ్రహాల పేర్లు కూడా మేము తెలియాల్సిన అవసరం లేదు మీకు తెలియాల్సిన పేరు ఒక్కటే పేరు గురువు గురువు అంటే గురుగ్రహం గురించి నేను చెప్తున్నా ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ గురువు యొక్క అనుగ్రహం మీరేం చేయాలి దక్షిణామూర్తి స్తోత్రం చదవండి రోజు ఒక్కసారి మీకు వచ్చేసాను అంతే ఓవర్ మీకు మొత్తం జాతకాలకి కావాల్సిన మొత్తం ఫార్ములా కండ్రూ నేను చెప్పేసి అంటే దట్ ఈస్ ఓల్ టూస్ట్ అండ్ దేట్ ఈస్ మో ఎక్సెప్షన్ కాబట్టి జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఆ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి of misunderstandings, you have to trust them, you have to find them. Terushtho unta hai. Terushtho unta hai. Kuncha ahankara address in the gani, terushtho unta hai. Kuncha atnamyamrsa joshko unta hai, terushtho unta hai. Yatase ee po yagra walam tapupaduto unta hai, teriyo. Yatase ee po chutupakla walami, yate doranga on nagrihalami tapupaduto unta hai, teriyo. Awe tapupadata maana iste, maana kya terushtho unta hai. Jantra svayankurukakada ahankara nainan, terushtho unta hai. Ayaya, nenei parakata che se nende, వాడు అలా ఉన్నాడు అంటే వాడు బాగుపడతా ఉన్నా నేను పొరపాటు చేశానండి అంటే బాగుపడతాను ట్రేస్ యువర్ మిస్అండర్స్టాండింగ్ అండ్ అబాండ మిస్అండర్స్టాండింగ్ని ట్రేస్ చేసిన తర్వాత పట్టుకోవడం అన్నమాట పసిపెట్టిన తర్వాత వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం తేలిస్తారు మిస్అండర్స్టాండింగ్ని విడిచిపెట్టడం అంటే తేలిస్తారు ఎందుకంటే బాగా వాసన మిస్అండర్స్టాండింగ్ వాసన అయిపోతుంది మూట కట్టిన గుడ్డ అది ఏం చేసినా ఇంగు వాసన వేసినట్టుగా ఈ మనస్సు ఈ వాసనలన్నింటినీ పట్టు కూర్చుంటుంది అవి వదలవు వాటిని వదిలి ప్రయత్నించే శోధన చేయి సో అప్పుడు యు యు సీ యువర్ యాక్షన్స్ యాజ్ నాట్ యువర్స్ యు సీ యువర్ థాట్స్ యాజ్ నాట్ యువర్స్ దెన్ స్లోలీ యూ వెల్ కమ్ టు నో ద ట్రూత్ తత్వమశి శ్వేతకేతో ఇది అంటే వాడుంటాడు భూయ ఏవమా భగవాన్ విజ్ఞాపయతో అంటాడు నాకు ఇంకా చెప్పండి ఏమిటి ఇంకేం చెప్పాలని ఏదో ఉంది సందేహం ఆ సందేహం శంకరుడు చెప్తారు సందేహం ఏమిటో ఆ వారి ముందు వ్యాఖ్యానం చేస్తారు తథా సౌమ్యతి హో వాచ్య సందేహం ఉంటే చెప్పాల్సి ఉంటుంది కదా భాష్యం చూద్దాం సయ ఇద్యుక్తం అంటే సహాయతో మొదలై ఉన్న వాక్యము అర్థం అంతకు ముందు చెప్పడం అయిపోయింది అంటే సయ విశ్వం సత్యం ఆత్మాతత్వ శ్వేతగేతో జ్ఞాపయత్తి అంత మనకు చెప్పడం అయిపోయిందిగా నిజ్ఞాపట్టు కొద్దిగా వ్యాఖ్యానం ఇస్తారు అది ఏటి వాడి సందేహం ఏంటి మళ్ళీ భూయ ఏవమా అంటున్నాడే ఏటి వాడి సందేహం జగతో మూలం స్మాన్నోపలభ్యతే అరీవారి అండి ఇప్పుడు ఈ బీజం ఎలా అయితే వటవృక్షానికి మూలమో అలాగే ఈ జగత్తికి ఆ సత్ మూలమో ఆ సత్ను మేము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అందులో అది నేనే అయి ఉంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఉపలభి ఉపలబ్ధి అంటే తెలుసుకునుక ఉపలభతే తెలుసుకొనుతున్నాడు ఉపలబ్ధి తెలుసుకొనుక జ్ఞానము పదం మీరు ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఉపలబ్ధి ఉపలభత వేదాంతంలో పదే పదే వస్తూ ఉంటుంది ఆ పద ఆ పదం దగ్గర సందేహం ఉందనుకోండి ఇంకా మీకు ముందుకు అడుగుపడదు ప్రతి జ్ఞానం ఉపలబ్ధి జ్ఞానం అని నేను చెప్పాను ఉపలబ్ధి అంటే ఇంద్రియముల ద్వారా పొందబడి తెలుసుకునేది ఉపలబ్ధి పొందుతారు మీరు పొందదా అంటే జ్ఞానరూపంగానే పొందుతారు మీరు ఏది పొందినా జ్ఞానరూపంగా పొందుతారండి జ్ఞాన రూపంగానే పొందుతారు తప్పిస్తే ఇంకా వేరే పొందడం ఏమి ఉండదు జ్ఞానం ద్వారానే ఎందుకంటే విజ్ఞానమయ పురుష వీడు విజ్ఞానమయ్య బృహదాత్మికల్లో బాగా నిరూపిస్తారు విజ్ఞానమయ వీడు నిద్రలో ఈ విజ్ఞానమయ్యే ఎక్కడికి ఈ విజ్ఞానమేడు నిద్రలో ఎక్కడి నుంచి వచ్చాడు నిద్ర నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు పుత ఏత దాగా భష తదాభూత వీడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు నిద్రలోంచి వచ్చాడు ఎందుకంటే వాణ్ణి నిద్రలేతున్నప్పుడు వాళ్ళు ఇలాగ కత్తి నిద్ర లేదంటే ఒక్కసారిగా నిద్రలేస్తారు ఆ నిద్రలేసినప్పుడు ఆ స్థితిని ఎలా వర్ణించారంటే కరెంట్ లేదనుకోండి మొత్తం బస్తి అంతా చీకటిగా ఉంది అయితే భవనం అంతా చీకటిగా ఉంది ఒక్కసారిగా కరెంట్ వస్తే ఆ భవనం ఎలా వీడు అలాగే నిద్రలేస్తారు అలాగే కళ్ళప్పటి నుంచి నిద్రలేస్తారు లేచేప్పటికీ కళ్ళతో రూప జ్ఞానం కలిగిపోతూ ఉంటుంది చివరి శబ్ద జ్ఞానం కలుగుతుంది అన్ని జ్ఞానాలు ఒక్కసారిగా బల్బులన్నీ ఒక్కసారిగా విరిగిపోతాయి ఎక్కడి నుంచిందంటారు ఈ జరంతో దీని మూలం ఏదో ఒకటి ఉండాలి కదా అలాగే ఈ వీడింత చైతన్యావేశం నేను శ్రమకి వేస్తాం ఒక ఏ తదాగా భవిష్యత్ తదాహోతు ఎందుకంటే వీడు విజ్ఞానమయ విజ్ఞాన నిండి ఉన్నారు విజ్ఞానావేశంతో ఉంటాడు కాబట్టి సో ఉపలబ్ధి ఎప్పుడు ఉపలబ్ధి చెందుతూ ఉంటాడు తెలుసుకుంటూ ఉంటాడు అదే నా స్వరూపమై ఉండగా సత సర్వవ వ్యాపకమై ఉండగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము దానికి ఏదైనా ఒక దృష్టాంతం అదే అంటారు ఏతత్ దృష్టాంతేనా మా భగవాన్ మా అంటే నన్ను నన్ను ఉద్దేశించి మా అంటే కూడా ఉంది ఆ నిఘేశం కాదు సో నన్ను ఉద్దేశించి ఈ విషయాన్ని దృష్టాంతం ద్వారా మీరు మరలా విజ్ఞాపన చేయగలదు భగవాన్ పూజనీయులకు మీరు మళ్ళీ విన్నవించగలరు ఇది తోమ్యేకి హోవాచ అంటే ఆయన సరేనాయన అన్నాడు ఎందుకన్నాడంటారు సరే నాయన అని విసిగెత్తకుండగా ఎందుకన్నాడు అంటారు పిత అందుకన్నాడు తండ్రి కనుక కరుణ గలవాడు అలాగే నాయన మళ్ళీ చెప్తా ఇది వెరీ గుడ్ ప్రోగ్రెస్ పన్నెండు ఖండలు అయ్యాయి ఇంకా నాలుగు ఖండలు నాలుగు ఖండలు చెప్పేస్తే టూ థౌజండ్ ఉపనిషత్తు క్లాస్ కూర్చున్నాయి అవి టూ థౌజండ్ సిక్స్ ఉపనిషత్తు మాట ఇంకా మళ్ళీ టూ లో ఉపనిషత్తు అనే మాట అనొద్దు నేనే అనద్దు ఇది ఈ నాలుగు ఖండలతో వస్తారు తర్వాత లావాణమే త उदके अथमा रात निशर्ग्न लंगे आत्मेपद लग सहेत सहे सहेट सहेथाह था। सहेथाह అయిన ఉపసీదథా లంగ్ మధ్యమురుష సో ఉపసీద సంథింగ్ లైక్ దట్ దట్ సేమ్ గామి వైదిక ప్రయోగం సంథింగ్ లైక్ దట్ మధ్యమురుష ఉపసీదా సహ తంభో వాచోషవే అబాధ అండా విభేద సర్వము ఈశ్వరుడు వ్యాపించి ఉంటే ఈశ్వరుడు ఎందుకు కనుకడు అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్పాడు పాలల్లో అంతటా వెన్న వ్యాపించింది కానీ కనపడుతుందా అనుకో కనపడమంటే ఇది తీసి ఇవ్వండి ఒక గ్రామ్ వెన్న తీసివ్వండి పాల గుడి పాలు ఉన్నాయి దాంట్లో వెన్న వ్యాపించింది ఎంత వెన్న ఉంది కేజీ వెన్న ఉంది దాన్ని వ్యాపించి ఒక ఒక అరగ్రాం వెన్న ఇవ్వండి ఏంటంటే ఇది ఎలా ఇస్తారు దాన్ని మచ్చించాలి శోధన చెయ్యాలి అప్పుడు వెన్న వస్తుంది అమృతం వస్తుంది పాలల్లో అమృతం వస్తుంది మచ్చిస్తే వస్తుంది ఇదే సముద్ర మథన వృత్తాంతం అంటే ఇదే ఇది హైవ్ సింబాల శంకర్లు కూడా బృహధాత్మిక భాష్యంలో దాన్ని సింబాలిగా ప్రజెంట్ చేస్తారు ఇంకా పశువులలో వస్తుంది చాలా మంచి శిక్షణ దేవాసురాసన్యత్తా ఆసన్ అని ప్రారంభం అవుతుంది ద్వయా వై ప్రజాపతి కశ్యప ప్రజాపతికి ఇద్దరు సంతానం ఉన్నారు దేవతలు అసురులు వాళ్ళిద్దరూ వెలువేడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అని కథ అక్కడ ఉంది ఈ దేవత లెవెల్లో ఈ అసలు లెవెల్లో వీళ్ళు ఎదుర్కొట్టుకుంటున్నారు ఏమిటైనా అక్కడ సింబాలు ఇస్తే శంకర్లు రాసా చాలా మంచి సెక్షన్ ఇంకా ఫస్ట్ వాద్యూమ్ లో ఉంది మీరు చూడొచ్చు అనివే సో ఆయన ఒక దృష్టాంతం చెప్పాలి కదా ఆయన ఏమన్నారంటే అక్కడ కమండలం ఉంది లేకపోతే పాత్ర దాంట్లో నీళ్లు ఉన్నాయి రే నువ్వు లోపలికి వెళ్ళి ఒక ఉప్పు స్ఫటికం తీసుకురా లవణం తీసుకొచ్చి ఈ నీటిలో వేయి వేసి అలా వదిలేసేదాన్ని డిస్టర్బెస్ ఎందుకంటే అది డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు రాతహా మా ఉపసి దక్కడ పక్కన పెట్టేసి రేపు పొద్దున్న నా దగ్గరికి రా అని చెప్పారు వాడు ఆ పని చేసి వాడు సో సహా తథాత వాడు అలాగే చేసేసి వాటి దాన్ని వాడు కొడుకున్నాడు కొన్నాడు పొద్దున్న తను హోవాత్య అప్పుడు వాటితో చెప్తున్నారు లేకపోతే దోష దోష అంటే దోష అంటే రాత్రి రాత్రి అంటే నిన్న రాత్రి ఎటు లవణం ఉదకే అవాధాహ అంగ అంగ అంటే ఓయి ఏ ఉప్పు కణికను ఉప్పు స్ఫటికాన్ని దేనినైతే ఆ నీటిలో వేసావో తత ఆహారం తీసుకురా నీట్లో ఉప్పు కలిగి వెళ్తే జే తీసుకొస్తానండి తీసుకురామని చెప్పారు వీడైతే వీడు బుద్ధిపెట్టింది వీడు వెళ్ళి గురువు గారు కదా తీసుకురామంటే తత్సహ అవమృశ్య ఆ నేలలో కొంచెం ఇలా వేలు పెట్టి ప్రతి దేవుడికి చూశాడు అడిగి చూసాడు స్థాయి చూస్తే నా నివేద అది చేతికి తగలేదు ఎంత చూసినా అక్కడ కనపడలేదు ఉపస్ఫటికం కనపడలేదు అది దృష్ట్యాంతం ఇంకా ఉంది భాష విద్యమానమే వస్తువు నోపలభ్యతే చూడండి శంకరులు ఇంట్రొడక్షన్ ఎంత బాగుందో ప్రకారాంతరేణూ ఉపలభ్యతే శృంగ్ర దృష్టాంతం వస్తువు విద్యమానమకి ఉంటేనే ఉంటుంది అది ఉంటుంది ఎక్కడికి పోదు విద్యమానమకి వస్తువు సో నోపలభ్యతే కానీ తెలియబడదు ఉంది అని మనకి తెలియదు ప్రకా అయితే తెలివితే ఇంకా తెలియకపోతే ఇంకేమరించండి ఉపయోగం అంటే ఇంకా అలాగే పర్మనెంట్గా అజ్ఞానంగా ఉండిపోవాలా నో తూ ప్రకారాంతరైన ఉపలభ్యత నువ్వు ఏ మెథడ్లో ట్రై చేస్తున్నావో ఆ మెథడ్లో లో దొరుకుతుంది కదా మెథడ్ మాత్ర ప్రకారాంతరైన ఉపలక్షిత ఇది దేవుని కోసం వెతుకుతున్నాడు దేవుని కోసం వెతుకుతుంటే వీడికి తదారి నుంచి వెతుకుతున్నాడు మొత్తం భారతదేశంలో ఎన్ని క్షేత్రాలున్నా అన్ని తిరిగి వచ్చేశాడు నిజానికి తీర్థయాత్ర స్పెషలిస్టు కానీ దేవుడింతా దొరకలేదు అజలా మీకు మళ్ళీ బుక్ చేసి పెడితే మళ్ళీ బుక్ చేశాడు టికెట్ అంటే దొరికి దొరికింది బుక్ చేయడం మళ్ళీ టికెట్ బుక్ చేశారు కనుక దొరకలేదని స్పష్టం అవుతుంది సో తనలో ఎందుకు దొరకలేదు అంటే ఎందుకు దొరకలేదంటే ప్రకారాంతరైన ఉపలం సే దేవుడు కోసం బయట వెతకడం మానేయాలి లోపల వెతకాలి నెంబర్ వన్ పోనీ బయట వెతికాడో లోపల వెతికాడో ఈ వెతికి పద్ధతిని మార్చి ఇంకో పద్ధతిలో వెతకాలి అది ప్రకారాంతరేణతో ఉపలబ్ధతే అనేదానికి దృష్టాంతం చెప్తున్నారు శృణ్వత్ర దృష్టాంతం కాబట్టి ఈ దృష్టాంతం చెప్పి నువ్వు ఈ విధంగా తెలుసుకునే పద్ధతి మార్చు అంటే దాన్ని మూర్ఖంగా ఒకే పద్ధతిలో వెళ్తే నేను ఈ పద్ధతి మార్చాను అంటే వాళ్ళు మూర్ఖుడు అంటారు వన్ హ్యాస్ టు ప్రోగ్రెస్ వన్ హ్యాస్ టు గ్రో నేను ఇదే పద్ధతిలో వెళ్తాను అంటే అదే ఏం తెలియటట్లు ఇది సో ప్రకారాంతరైనా నీకు తెలుస్తుంది అని చెప్పడం కోసం కృష్ణి ఉమమర్థం ప్రత్యక్షీకర్తు సో నీవు ఒక రకంగా చూసినప్పుడు నీకు తెలియబడనిది పద్ధతి మార్చి చూస్తే తెలుస్తుంది అనే ఒక ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపుల్ని నీవు అనుభవానికి తెచ్చుకోవాలనే కోరిక నీకుందా ఏది ఇమం అర్థం అంటే ఈ ప్రిన్సిపుల్ని ప్రత్యక్షీకత్తు అనుభవానికి తెచ్చుకోవాలనే కోరిక నీకుందా అని అడిగాడు అడిగితే ఎస్ ఐ ఐ వాంట్ నో ఓకే కిండ రూపం లవణం ఏతద్ఘటాదౌ ఉదతేవధాయ క్షిప్య అథ మాం శ్రాపసీద ఉపగచ్చే సో ఉప్పు ఉప్పు అంటే పౌడర్ చేసి పెట్టుకుంటారు అన్నంలో కలుపుకుంటారు అలాంటిది కాదు పిండ రూపం లవణం పిండము క్రిస్టల్ ముద్ద క్రిస్టల్ లాగా ఉండాలి గడ్డ కట్టి ఉండాలి అలాంటి లవణాన్ని తీసుకురా తీసుకుని ఈ నీటిలో వేయి ఈ నీరంటే అక్కడ ఒక ఘటం ఉన్నది ఘటం కానీ లేకపోతే పాత్ర రాగి పాత్ర కానీ ఏదో పాత్ర ఆ పాత్రలో నీరుంది ఆ నీటిలో వేయి అవధాయ అంటే ప్రేక్షిత్య వేసి అథా తర్వాత మా అంటే నన్ను ప్రాత పొద్దుట ఎప్పుడు పొద్దుట శ్వాహ ప్రాత ఎందుకంటే అది దోష కదా కాబట్టి రేపు పొద్దున్న ఉపశీత చాహ ఉపగచ్చే చాహ ఇది కంగారు అలా వేసేట్ పెట్టేస్తే పావు గంట తర్వాత ఉందేమో తీసుకురా అంటే వీళ్ళు వెళ్ళి ఉంది పట్టుకొస్తారు కాబట్టి కంగారు పడకూడదు సో ముఖ్యంగా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ లో కంగారు పడకూడదు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ లో ఎలాగంటారంటే ఇప్పుడు రెండు సెప్షన్ ఏ రియాక్షన్ చేయాలనుకోండి టేక్ సాల్వెంట్ ముందు సాల్వెంట్ తీసుకోవాలి లేకపోతే రియాక్షన్ ఏమిటి సాలిడ్స్కి రియాక్షన్ ఏ అవ్వదు టేక్ ఏ సాల్వెంట్ షూటబుల్ సాల్వెంట్ ఏమి దాంట్లో వేయి వేసి తిప్పు ఏని వేసి బీలు వేస్తే అసలు రియాక్షన్ స్టార్ట్ కాదు ఆరుగంట తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక్కసారిగా స్టార్ట్ ఫ్లాష్ పైకిపోతుంది కాబట్టి అలా కాదు ఏమి దాంట్లో వేయి వేసి తిప్పు ఎంతసేపు తిప్పు అంటారు పదిహేను నిమిషాలు తిప్పా అదే నిమిషం అంతసేపు ఎందుకండి అదే మరి దాట్ ఈస్ ది మిస్టేక్ ఇస్తారు ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ సో దాట్ ఇంకా ఏమీ సందేహం లేకుండా మొత్తం అంతా డిజాల్వ్ అయిపోతుంది యూనిఫామ్ ని డిస్ట్రిబ్యూట్ అయితే ఇప్పుడు యాడ్ బీస్ క్లోరీ అది పద్దదే కాబట్టి అని చేతనే రేపు పొద్దు అక్కడ ఇంకా స్టగింగ్ ఉండదు కాబట్టి ఈ ఉప్పు కొన దాంట్లో డిజాల్వ్ అవడానికి కొంత టైం పడుతుంది సో కాబట్టి ఇప్పుడు యావకాయ వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటుని అంటే తెలియకాలైతే అశ్రద్ధతోటి ఈ స్ఫటికాలు చేసేస్తారు ముఖ్యంగా ఈ ఈ మార్కెట్లో అమ్ముతారు చూడండి అలాంటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు ఆ స్ఫటికాలు ఉంటాయి ఆ స్ఫటికాలు అవి వేసి డిజాల్వ్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి అది అది కాకముందే వీళ్ళు ఆయిల్ వేసేసి ప్యాక్ చేసేస్తారు అది తీసుకుంటే దాంట్లో ఉప్పు కొనుకలు ఉంటాయి ఈ తిరుపతి లడ్డూ షుగర్ ప్రిస్టర్స్ ఉంటాయి ఎందుకున్నా షుగర్ క్రిస్టల్స్ హూ ఈజ్ రన్నింగ్ దట్ ఆ కుకింగ్ ప్లేస్ని ఎవడు రన్ చేసుకున్నాడు యూ షుడ్ బి డిస్మిస్డ్ ఏది షుగర్ క్రిస్టల్స్ ఏమిటి ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ఒట్లో వేసుకుంటే పళ్ళు పోతాయి అది తిన్నారిక లడ్డూలో షుగర్ క్రిస్టల్స్ ఉంటే లడ్డు తినగలుగుతారా మీరు ఎంజాయ్ చేయగలుగుతారా నేను చెప్పినా అన్న పాయింట్ ఉందంటానా లేదంటారా మీరు తింటుంటే కటక్ కటక్ అవి కొనుక్కు దానికి వస్తే పళ్ళు నొప్పి లడ్డూ తినేప్పుడు ఎవరు ఏ లడ్డూ అలా చేయాలి ఈ తిరుపతి వాళ్ళు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఆగమశాస్త్రం ఉంటారు వీళ్ళు తస్సరియా వీళ్ళని ఎవరు బాగు చేయలేదు ఆగమశాస్త్రం అన్ని దొంగ తప్ప చదివిన వాడు లేడక్కడ ఆగమమా శాస్త్రం అండి పిల్లలకాయ ఆగమశాస్త్రం అలా ఉంటుంది ఆగమశాస్త్రం ఆగమశాస్త్రం లడ్డు పచ్చేసే పద్ధతి కూడా ఆగమ అది కూడా ఆగమశాస్త్రమే అప్పుడు ఆగమశాస్త్రం దాని జాతీయాలు ఏమీ చేయాలి కాదు ఇదే ఇలాగే పాడు చేస్తూ ఉంటారు అనివే సో అలాగే క్రిస్టల్స్ కింద ఉండకూడదు ఇష్యూ డిసాల్వ్ ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వడం ఇస్ ఏ స్లో ప్రాసెస్ మీరు కంగారు పడితే డిజాల్వ్ అవ్వ డిజాల్వ్ అయి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి లీవిట్ ఓవర్ లైట్ రేపు పొద్దున్న రాయని చెప్పారు నాకు నచ్చింది ఈ పద్ధతి ఎందుకంటే ఇంకా కన్ఫ్యూషన్ ఉండదు మిస్టేక్ ఉండదు ఎక్స్పెరిమెంట్ క్లీన్ గా నడుస్తుంది ముందుకి వీళ్ళు మళ్ళీ ఓపెసలు వెనక్కి తీసుకొచ్చి ఇది కూడా ఓకే తర్వాత సహా పిత్రోత్తం ప్రత్యక్షుమిచ్చన్ తాచకార ఆ తండ్రి చెప్పిన ప్రిన్సిపుల్ అర్థం అంటే విషయం దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలనే కోరిక ఆ విద్యార్థికి ఉండదు అంటే ఓ రకంగా దొరక్కకపోతే తెలియకపోతే ఇంకో రకంగా ట్రై చేస్తే తెలుస్తుంది అన్నమాట ఆహో ఇది బాగుంది అంటే ఒకే పద్ధతి కాదు ఇంకో పద్ధతి ఉండొచ్చు యూ హవ్ టు వర్క్ దీన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి అని ఆ విద్యార్థి ఇంక చెప్పినట్టు చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్లు అండి వేదాంతంలో ఉండే ఎక్స్పెరిమెంట్లు ఎలా ఉంటాయి సింపుల్ గా ఉంటాయి కంక్లూషన్స్ ప్రధానమైనవి ఎక్స్పెరిమెంట్స్ సింపుల్ ప్రాత పరేజ్యు అంటే మరునాడు ప్రాత అంటే ఉదయం మరునాడు ఉదయం ఆ గురువు ఆ శిష్యుని తోటి ఇలా అంటున్నారు యల్లవణం దోషారాత్ర ఉదకే వా నిక్షిప్తవానసీ అంగహే వత్సాహరేతి అనిలా అన్నారు ఎత్తు లవణం ఏ పిండ రూపంగా ఉండే లవణాన్ని దోష అవయం అవ్యయం దోష అవ్యయం రాత్రౌ అని అర్థం రాత్రి ఎందు దోష శబ్దం కూడా ఉండొచ్చు ఏంలా అనిపిస్తుంది రాత్రౌ అంది కదా శబ్దమే విధు కదా రాత్రియందు ఉదకే అవాధా అవాధా మధ్యమరుషా ఎక్కవచనం నీటియందు వేసి వోట్ మధ్య లోంగ్ మధ్యమరుషా ఎకవచనం నీటియందు వేసేవో అంటే నిక్షిప్తవానసి నీటియందు వేసేవో హే అంగ అంటే హే వత్స అంటే ఓ కర త ఆహర ఔప్పు కనికని తీసువనమాజిర్షు అవమృష్యోదకే నీభేద నీజ్ఞాతవాన్ అలా అంటే మీరు పరిగెత్తుకు వెళ్ళి ఆ దాన్ని ఆ లవణ పిండాన్ని తీసుకుందామని అజిహీర్షు గ్రహీతు ఇచ్చుహు జిహీర్షు దాన్ని పైకి తీయాలనే కోరిక తోటి వాడు చేపెట్టి అవమృశ్య ఉదకే దాని అందరినీ తడిమేడు తడుగుతారు ఇలా న వివేద న విజ్ఞాతవాన్ స్పర్శ జ్ఞానానికి తెలుస్తుంది కదండి క్రిస్టలు ఉంటే స్పర్శ తెలుస్తుంది ఆ ఇదిగో క్రిష్టలను స్పర్శను బట్టి పని చేస్తాడు కానీ ఏమీ తెలియలేదు అంటే చేతికి ఉప్పు తగలలేదు ఓకే యథాతల్లవణం విద్యమానమే వసతి అప్సు ఇప్పుడు అక్కడ ఉప్పు ఉన్నట్టనట ఉంది విద్యమానమేవ ఉంది కానీ అప్సు విలీనం సంశ్లిష్టం అంటే అప్పులలో కలిసిపోయింది అప్పులంటే జలములలో కలిసిపోయింది ఎలా కలిసిపోయింది సంశ్లిష్టం సంయోగాన్ని పొందేసింది అంటే అప్పు కణము ఉప్పు కణము మళ్ళీ అప్పు కణము ఉప్పు కణము అలా కణముల లెవెల్లో అది కలిసిపోయింది బాగా కలిసిపోయింది సో ఇప్పుడు కణముల స్థాయిలో ఎప్పుడైతే కలిసిపోయిందో ఒక ముద్ద తీసినట్టుగా తీయటం ఇంకా సంభవం కాదు కానీ ఉందక్కడ వీడు ఎంత ఉప్పు వేస్తే అంతా ఉందక్కడ ఎక్కడికి పోదాం తర్వాత మొత్తం యథా విలీనమేవా అంగా అంతా దాచామా ఇది కథమితి లవణమితి మధ్యా కథమితి అంతచామితి అభిప్రాస్ైత అథమోపసీదా తచ్చతే వర్తే తం హోవాచిలా సత్సోమ్యా యథా విలీనమేవ అంగ హే అంగా అని పిలిచాడు విలీనమయ్యే ఉంది దాని లోపలే ఉంది అక్కడికి పోలేడు నీకు ఎలా చూపిస్తాను అది విలీనమయ్యే ఉందని నీకు తెలిసి పద్ధతి చెప్తా అంతా దాచామ ఇది ఉద్ధరణి తీసుకుని ఉద్దరణంటే స్మాల్ స్పూన్ తీసుకుని ఆ టాప్ను చూడండి దాని నుంచి ఒక చుక్క నీరు చేతిలోకి తీసుకుని నోట్లోకి చూడు అంతా దాచామా కథవరం చేయలేదు అంటే దోట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి టాప్ పోర్షన్ నుంచి వాడు ఆ పని చేశారు కథ మీటి ఇది ఎలా ఉంది అని అడిగారు లవణీ గొప్పగా ఉంది అని చెప్పారు ఓకే మధ్యా దాచామే ఆ మధ్య నుంచి ఒక పోర్షన్ తీసుకోవాలి ఎలాగా అంటే ఏం చేయాలంటే ఒక తామర తూడు ఏదో తీసుకొచ్చి అంటే మన ఈ సిక్ చే చూడండి స్ట్రా ఆ స్ట్రా ఒకటి తీసుకురావాలి స్ట్రా అంటే ప్లాస్టిక్ స్ట్రా కాదు తామర తూడు ఉంటుంది ఆ తామర తూడు తీసుకొచ్చి దాని లోపల ఉన్న పిక్ తీసి అవతల పారేసి ఒక స్ట్రా తయారు చేసి దాన్ని టాప్ క్లోజ్ చేసి లోపల పెట్టాలి పెడితే ఎప్పుడైతే టాప్ క్లోజ్ చేస్తారో నీరు లోపలికి వెళ్ళదు అది ఎందుకంటే ప్రెషర్ ఎయిర్ విప్లేస్ అయితే కానీ వెళ్ళదు దాన్ని మధ్యలోకి దింపి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ పైన క్లోజ్ చేసిన ఫింగర్ పక్కకి తీసేయాలి తీసేస్తే అప్పుడు సెంట్రల్ పోర్షన్లో ఉన్నటువంటి వాటర్ దాని లోపలికి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ టాప్ క్లోజ్ చేసి పైకి తీయాలి తీస్తే మధ్యలో వస్తుంది అది చేతిలో వేసుకుని ఆచి మనం తీయాలి మధ్య ఇది నేను అన్నాను లేదో అతను ఇంకో పద్ధతిలో చేస్తుంటాడు వాట్ ఎవర్ పార్టీ అదర్వైజ్ జాగ్రత్తగా టాప్ పర్సన్ పారపోసి ఆ మధ్యలో ఉన్నది తీసుకోవటమో ఏదో చేయటం మధ్యా దాచానీ మధ్య భాగంలో తీసుకుని ఆచమనం చేయి చేసేది కథమిది ఇప్పుడు ఎలా ఉందంటే లవణం ఇది అండి ఉంది అంతా బాచా అనేది అట్టడుగు నుంచి తీసుకుని రాచమనం చేయి కథమితి లవణమితి సరే నీళ్లు పారపోసేది ఉన్నాడు పని అయిపోయింది ఎక్స్పెరిమెంట్ అయిపోయింది ఇంకా కంక్లూజన్ ఉందే ఆ అవతల పారకోసి అథ మోపసి దాహ ఇది ఇప్పుడు వచ్చి నా దగ్గర కూర్చో సరే వాడు అవతల పారకోసి వచ్చి కూర్చున్నాడు తధ తథాటార సో దాని మీద ఇంకా ఆ వివరం అంతా చెప్తున్నారు ఈ ఉప్పు ఎలాగైతే ఈ నీటిలో ఉండి సతు సౌమ్య నధాలయసై ఉంది లేకుండా ఏమీ పోలేదు ఉంది కానీ కంటికి కనపడలేదు కన్నుతో చూడలేదు నాలుకతో చూడచ్చు కంటితో చూసిన దానికి నాలుగుతో చూసిన దానికి తేడా ఏముంది రెండు జ్ఞానములే అంచేతమే మంత్ర జపానికి విగ్రహ పూజకి తేడా లేదు ఎందుకంటే విగ్రహాన్ని మీరు ఆరాధించినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నారు ఒక రూపముగా ఆరాధిస్తున్నారు చూండి ఏ ఎటువంటి రూపము కంటికే తెలియబడే రూపం ఇప్పుడు బుడ్డివాడు ఉన్నాడు అనుకోండి పుట్టు బ్రుడ్డు ఉన్నాడు అనుకోండి వాడు రూపాన్ని ఆరాధించగలడా వాడు ఆరాధించలేదు కాబట్టి ఎందుకంటే కాబట్టి ఇంక వాడికి ఇంక ఆరాధించే సందర్భమే లేదా ఏమీ అలాగేం కాదు దేవుడి యొక్క ఒక రూపము కంటితో మీరు దర్శిస్తే చెవితో దర్శించే రూపం ఇంకోటి చెవితో దర్శించడానికి ఏమిటి చెవితో వినడామని అర్థం అంతేగానే తెలుసుకొనుట ఇది రైట్ వర్డ్ ఉపలబ్ధి కంటితో ఉపలభ్యమయ్యేది దేవుని యొక్క రూపము కంటితో ఉపలభ్యమయ్యే విధంగా వీరు దేవుణ్ణి ఆరాధించారు అప్పుడు చెవితో ఉపలభ్యమయ్యే విధంగా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అంతేకాదు రెండు ఈక్వల్ స్టేటస్ అందువల్ల బికాజ్ రెండు జ్ఞానేంద్రియములు కనుకను రెండు జ్ఞానేంద్రియములే కాబట్టి ఆ మంత్రము లేక నామము ఇప్పుడు ఎదురుకుండా విగ్రహం పెట్టారు ఈ విగ్రహమే శివుడే ఉన్నా కదా లింగమే శివుడు అయితే ఈ విగ్రహం ఎక్కడన్నా శివుడు ఇంకెక్కడ ఉన్నాడా అలా అయితే ఇంకా ఆరాధనే ఉంది విగ్రహమే ఈశ్వరుడు రైట్ అలాగే చెవితో వినే నామే లేక మంత్రమే అదే అదే ఈశ్వరుడు తర్వాత నాలుగుతో ఉచ్చరించాను అనుకోండి ఇది కూడా ఇంద్రియమే వాగింద్రియం వాగింద్రియంతో మీరు చేప్ తోట ఓపెన్ చేస్తే ఏ షేప్ ఉచిసే A form which is shaped by hand and a form which is shaped by speech and a form which is shaped by mind. All are forms only. What a big deal. All are equally valid. What is the meaning of the whole pricakshapramāna? So, mantra, nāmamu, rūpamu, okay status will happen. There is no difference in status. So, the meaning of the jñāna and japa yajnyosmi, and the secret study of the jñāna. అధ్యతనే మంత్ర జపానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ శబ్దాన్ని అది ఈశ్వరుని యొక్క స్వరూపం అన్నట్టుగా తెలుసుకోవాలి మీరు ఒక రూపాన్ని ఈశ్వరుని స్వరూపం అన్నట్టుగా తెలుసుకుంటున్నారా లేదా రూపాన్ని ఈశ్వరుని స్వరూపం అన్నట్టుగా శబ్దాన్ని ఈశ్వరుని స్వరూపంగా తెలుసుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే అసూక్ష్మైన విచారం లేకపోవడం సర్వేంద్రియాణాన్ నయనం ప్రధానం అని కంటితో చూస్తే ఉన్నట్టు చెవితో వింటే ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు కంటితో చూస్తే మాత్రం ఉన్నట్టు అని మనం ఒక దృష్టి కోణం అలాగే మనం చిన్నప్పటి నుంచి అలవాటు పడున్నాం బట్ ఆ అలవాటును మానుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కంటితో చూస్తే లేదు అక్కడ ఉప్పుకొన ఎందుకే లేనిట్టాలి నాలుగుతో చూస్తే ఉంది సో ఇంకో రకంగా చూస్తే ఉంది ఆ రకంగా చూస్తే లేదు అదేవిధంగా రూపంతో రూపం ద్వారానే ఈశ్వరుని ఆరాధించ అదొక పద్ధతి చని ద్వారా కూడా ఈశ్వరుని ఆరాధించవచ్చు అంటే శబ్దం ద్వారా ఆరాధించవచ్చు సో ప్రకారాంతరేణి సంభవమే ఎనివే సో అదేవిధంగా ఈ సత్తు కూడా కంటికి కనబడేది కాకున్నా అది ఉన్నదని నీవు తెలుసుకో అని లైక్ దట్ ఇట్ ఈస్ ప్రాగ్రెస్ దట్ ఈస్ దివే కాబట్టి జగత్తంతా కూడా నామరూపములనన్నిటినీ వ్యాపించి సత్తు ఉన్నది ఆ సత్తు కంటితో చూస్తే కనపడదు కంటితో చూస్తే కనబడి దానిని నిరాకరించినప్పుడు ఆ సత్తు తెలియకూడదు అది కాబట్టి ఘటహ అస్థి అన్నప్పుడు అది ఇప్పుడు ఘటహ మీకు ఈ తేడా స్పష్టంగా మీరు గ్రహించవచ్చు ఎలాగంటే ఘటహ అన్నప్పుడు మీ దృష్టి ఆ సెన్స్ మీద ఉందా లేకపోతే ఘటం మీద ఉందా అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు నెక్లెస్ చూస్తున్నప్పుడు నెక్లెస్ యొక్క షేపు ఫ్యాషన్ మీద ఉందా లేదా బంగారం మీద ఉందా అన్నట్లుగా సంథింగ్ లైక్ దాట్ బూత్ ఆర్ దేర్ ఓన్లీ సేమ్ లోకస్ కాబట్టి ఘటహ అన్నప్పుడు మనం సాధారణంగా నామరూపాల మీద దృష్టి పెడతాం మన దృష్టి అలా అలవాటు అయింది అలా క్యూన్ అయింది కనుక నామరూపాల మీద దృష్టి పెట్టడం మానేసి ఘటహ అస్థిలో మీరు ఆ ఘటాత్వాన్ని నిరాకరించి ఆ అస్తిత్వాన్ని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 ఆ మనిషిలో మీరు ప్రాణశక్తిని చైతన్య శక్తిని చూడచ్చు చూడరు మనం ఎలా అలవాటు పడుంటామంటే ఆ మనిషిని నావాడు పరాయివాడు ఉదాసీనుడు అనే మూడు కేటగిరీలుగా చూడడానికి అలవాటు పడి ఉంటాం అలవాటు పడి అంతేగాని ఆ ఒక మనిషిని మనిషిగా చూడడం అన్నది మనకు అలవాటు ఉండదు పైగా మనిషిని ఈశ్వరుని యొక్క చైతన్య శక్తి ప్రకటమయ్యే ఒక కండ్యూట్ ఫర్ ద పవర్ హయర్ పవర్ సో అలాగ దాన్ని చూడడం అనే అనేటువంటి పరిస్థితి మనకు ఉండదు ఇప్పుడు దీపం వెలిగింది అనుకోండి దీపం వెలిగిన వెంటనే మనం పుష్పం చదువుకోవాలనో లేకపోతే మరి ఏదో కాఫీ పెట్టుకోవాలనో లేకపోతే మరి ఓపెన్ చేసుకోవాలనే హడాయిల్లో ఉంటాం కానీ ఈ దీపం వెలిగింది ఈ దీపంలో ఉన్న ఆ ఎలక్ట్రిసిటీ ఉండే దీని మూలం ఎక్కడిది అని ఆలోచిస్తే ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఎలక్ట్రిసిటీ బహుశా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చిందను కొన్ని సపోజ్ ఆ థర్మల్ పవర్ లో మూలం అది మూలం కాదుగా ఇది ఓన్లీ బిగినింగ్ ఓన్లీ వాట్ ఈస్ బిహైండ్ దాట్ అంటే సోలార్ ఎనర్జీ అండ్ సన్స్ ఎనర్జీ వాట్ యు ఆర్ ఆల్రెడీ కాంటంప్లేటింగ్ అని ఈశ్వర అయితే అంత ఆలోచన మనకి కలగదు ఎందుకు కలగదు దీపం వెలుగానే ఏదో పుష్పం చూడాలనో కాఫీ పెట్టుకోవాలనో లేకపోతే వంట వండుకోవాలనో భోజనం చేయాలనో లేకపోతే ఇంకేదో ఇంకో ఆ దృష్టిలో ఉంటాం కానీ ఈ దృష్టి ఉండదు చూడే మ్యాటర్ ఆఫ్ క్యూనింగ్ ది మైండ్ కాబట్టి అలాగే సత్ సత్ ఈస్ ది అల్టిమేట్ సో ప్రతి అంతేతం శంకర్ లోతో ఏమంటారంటే ఈశ్వరుడు ఉన్నాడని ప్రూఫ్ అయ్యని అడుగుతాడు నేను ఇది అండర్స్టాండింగ్ ఈశ్వరు అనే పుస్తకంలో రాశాను ఎంత వెతికినా ఈ ప్రసంగం ఎక్కడుందో రిఫరెన్స్ దొరకదు ఎక్కడో తోట భాష్యంలో ఉందో ఆ పుస్తకం రాసిన సందర్భంలో ఎక్కడ వెతికినది క్షేత్రజ్ఞ భాష్యంలో ఉందని అనుకునేవాడి ఎంత వెతికినా కనపడలేదు ఇంకో చోట ఉంది ఇంకో చోట ఉంది సంకలన భాష్యాలు బ్రహ్మసూత్రంలో ఎప్పుడూ దొరిదాను ఎక్కడో ఉంది నాన్నగారు చెప్పినట్టు గుర్తు ఎంత వెతికనా దొరకలేదు దాంతో ఆ టూ త్రీ సెంటెన్సెస్ తీసేసాను నేను రిఫరెన్స్ లేకుండా ఎలా పెడతాను లేకపోతే నేనేం చేశాను తీసేయలేదు నేనేం చేశానంటే ఐ కన్వర్టెడ్ ఇన్ టు మై ఓన్ థింకింగ్ లో పెట్టేశాను ఇంకా రిఫరెన్స్ ఇవ్వకుండా యాజ్ పర్ శంకరా అనే మాట తీసిపారేసి దాన్ని పెట్టేసి అలా చేశాను అలా ఏదో చేయాలి మరి యాజ్ పర్ శంకర రిఫరెన్స్ ఇవ్వాల్సింది సో శంకర్లతో ఏమంటాడంటే దేవుడు ఉన్నాడని ప్రూఫ్ ఏమిటంటే ఘటహాస్తి అదే ప్రూఫ్ అంటారు అదేలాగే అరే ఘటహాస్తి అన్నది హౌ కెన్ ఇట్ బి ప్రూఫ్ ఆఫ్ ఈశ్వరా బికాజ్ ఇన్ ఘట అస్థి ద అస్థి ఈశ్వర బికాజ్ ఇట్ ఈస్ సత్ సత ఇస్ ఈశ్వర దెన్ వాట్ ఈజ్ ఘట ఇట్ ఈజ్ ఓన్లీ నేమన్ ఫామ్ అండ్ హెన్ సాంద్ర అని అంటారు కాబట్టి సద్రూపంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి చూడటము దానికి బాగా క్యూన్ చేయాలి అంచేతనే ఓ మహాత్ము చెప్పారు ఏం చెప్పారంటే ముందు నీవు ప్రేమయందు ఈశ్వరుణ్ణి చూడమన్నారు ప్రేమ అన్నది ఆనందం యొక్క ప్రకట రూపం యు డిస్కవర్ ఈశ్వరా ఇన్ లవ్ ఈజీ లవ్ ఈజ్ ఈశ్వరా అన్నది సంహవ్ ఇట్ ఈజ్ ఈజీ ఆ తర్వాత అది చేతనైన తర్వాత డిస్కవర్ ఈశ్వరా ఇన్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అంటే ఇంటెలిజెన్స్ వేరెవర్ యూ సింటెలిజెన్స్ క్షేమ ఉందనుకోండి ఎంత అక్కడ ప్రేమే ఉంటుందండి చేమ దగ్గర ప్రేమే ఉంటుంది ముందు తల్లి పిల్ల అలాంటి ప్రేమ సందర్భంలో ఈశ్వరుణ్ణి దయ కరుణ అలాంటి తోట ఈశ్వరుణ్ణి ప్రేమ ప్రేమయే ఈశ్వరుడు అని గుర్తుపట్టడం నేర్చుకోముందు అది ఫస్ట్ సెట్ అది ప్రాక్టీస్ చేసేవా చేశాను ఇప్పుడు జ్ఞానమే ఈశ్వరుడు అని గుర్తుపెట్టడం జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ లైఫ్ చైతన్యం లేకపోతే సెన్సియన్స్ అది ఈశ్వరుడు అని గుర్తుపట్టడం ప్రారంభించు అంటే ఎలాగనమాట చీమ దోమ చెట్టు క్షేమ అన్నిటి ఎన్ను నీకు ఈశ్వరుని యొక్క విభూతి కనుక అది అధ్యాసం అయిన తర్వాత ఆ తర్వాత సత్ ఈశ్వరుడు నువ్వు తెలుసుకోవాలి దిస్ అది వర్ష ఒకటంటాడు ప్రేమలో ఈశ్వరుడను నేను గుర్తుపట్టలేనంటాడు ఎందుకని హృదయంలో ద్వేషభావం అధికంగా ఉంది భేద బుద్ధి అధికంగా భేద బుద్ధి అధికంగా ఉన్నవాడు ప్రేమలో ఈశ్వరుని ఎక్కడ గుర్తుపడతాడే వాడు ఈశ్వరుని ఏదో ఒక విగ్రహంలో గుర్తుపడతాడో తప్పించి లవ్ ఈజ్ ఈశ్వరా స్కామ్ అని వాడు గుర్తుపట్టలేదు ఆ ఉన్నవాడు అలాగే ఉంటాడు అందుకేనే మహాత్ములు ఏమని ప్రేమలో ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తాడు భక్తి అంటే ఆ ఈశ్వరుని ఎందుకు ఇట్ ఈస్ ది లవ్ లవ్ అనేది లవ్ అంటే మీరు చూసుకుంటారు కన్ఫ్యూజ్ ఇట్ విత్ ఈ పాప్ సింగర్స్ లవ్ లాగా కన్ఫ్యూజ్ చేయకూడదు అది లవ్ కాదు అది ఇట్ ఈజ్ లస్ట్ ఇంకే అలా ఏదో కావ్యాల్లోనూ సినిమాల్లో హీరోలు హీరోయిన్లు లవ్ అని అంటారు ఇంకే లస్ట్ అంటే వినడానికి బాగుండదు అది ఇట్ కెనాట్ బికమ్ ది టాపిక్ ఫర్ ఏ స్టోరీ లస్ట్ అంటే ఇంకా టాపిక్ కెనాట్ బికమ్ ఏ టాపిక్ ఫర్ ఎ స్టోరీ సో లవ్ అంటే ఇతిహాసం పవిత్ర పథానికి దట్ ఇట్ డ్రీమ్స్ బ్యాక్ ఎందుకోసం వాళ్ళు లవ్ అంటారు Ultimately, it ends up as lust. That means that lust elements are made of pieces. That is the ishwar. That is the dharyabharthalamajya, pavitramayana, prema, that is the ishwar. Dharma, Viruddha, Kamaos, Menta, Shrikshwara. That means that, Tali, Koduku, Svodharalamajya, that is the prema. Prema is the prema, to, but it is the daya, karuna. That is also the ishwar. That is the ishwar, that is ananda, a sense of fulfillment. ఫుల్ఫిల్మెంట్ ఉంటేనే వస్తుంది ప్రేమ లేకపోతే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది ద్వేషభావం కలవాడికి వాడికి ప్రేమేట సో ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ నుంచి ఆనందం నుంచి ప్రేమ కరుణ దయ ఇవన్నీ వస్తాయి కంపాషన్ సర్వీస్ ఇంకే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సేమ్ థింగ్ అటన్నింటిలో ఈశ్వరుణ్ణి చూడాలి వాడు చేసుకోవచ్చు మానవ సేవే మాధవ సేవ దా ది ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి వచ్చిందే వన్ స్టెప్ అబౌవ్ లైఫ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ ఈశ్వర్ అండ్ అల్టిమేట్లీ ఎగ్జిస్టెన్సీస్ ఇష్టరా ఆ రకంగా నీటిలో ఉప్పు కనబడకపోయినా ఉన్నదని ఎలా తెలుసుకుంటావో నాలుక తోటి ఆ విధంగా తెలుసుకోవాలి దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బై అనర్ మథన్ అని ఎగ్జాంపుల్ తోటి చాలా పొటెన్షియల్ చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ యూ కెనాట్ గివ్ ఎన్ ఈ బెటర్ ఎగ్జాంపుల్ దాంట్ దాట్ నేను అక్కడికి కన్న విన్న దృష్టాంతం ఒకటి చెప్పనని చెప్పాను ఇది కూడా మహాత్మ చెప్పిందా ఇలాంటి సందర్భంలో చెప్పిందా అయితే నా మంత్రం ఒక లెవెల్కి వచ్చింది భాష్యం చూద్దాం యథా విలీనం లవణం నవేథ తచక్షుషా స్పర్శన పిండ రూపం లవణం అగృహ్యమాణం విద్య అప్సూ కరిగిపోయిన లవణము అది కనపడదు నవేర్థ అంటే నీకు తెలియదు ఉన్నట్టే తెలియదు అయినా కూడా ఉందది ఇందుకు కూడా ఉన్నట్టు తెలియదు ఎందువల్ల తెలియదు నువ్వు కంటితో చూస్తున్నావు కాబట్టి తెలియదు చక్షుషా నగృహ్యత స్పర్శనే నచ్చే నగృహ్యతే తడివి చూస్తాను అప్పుడు తెలియాలి కంటితో కనపడకపోయినా నేళ్ళు అడుగు ఉండొచ్చు కదా చేతి పెట్టి చూస్తే ఏమవుతుంది చేతికి తెలుస్తుంది కదా అంటే చేతితో కూడా తెలియదు అంటే స్పర్శ జ్ఞానం చేత కూడా తెలియదు అగృహ్యమానం అయినా విద్యత ఎలా అప్సు అయినా నీల ఉంది మరి ఉంటే తెలియాలి కదా అంటే తెలుస్తుంది ఉపలభ్యతే చ ఉపాయాంతరేణా మరో ఉపాయంతో తెలుస్తుంది ఏమిటా మరో ఉపాయం మరో ఉపాయం ఏమిటంటే డెన్సిటీ క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది ఫైన్ ది డెన్సిటీ డెన్సిటీ అంటే ఏం ఒక టెన్ ఎంఎల్ మెజరింగ్ సిలిండర్ తీసుకుని ఈ నీళ్లు టెన్ ఎంఎల్ పోయండి దాన్ని వెయిట్ కట్టండి తూకం వేయండి పది గ్రాములు ఉంటే ఉప్పు లేదనమాట పదకొండు గ్రాములు ఉందంటే ఉప్పు ఉంటుంది డెన్సిటీ వెయ్యింది కదా సో అంటే ఇది వేసి సో డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తా ఇక ఎందుకండి డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడం ఎందుకంటే నాలుగు మీద పెట్టుకుని బాగా అంటారేనా ఇంకో కొంచెం ఎక్కువ యాడ్ లో వారేసి ఉంటుంది నాలుగు కిలోమీటర్లు చెప్పొచ్చు ఇప్పుడు వాటర్ ఉంది ఈ వాటర్ లో సీ వాటర్ కంటామినేషన్ అయిందా లేదా అని ఓ పాయింట్ వచ్చింది పాయింట్ వస్తే దానికి ఒక అన్నాడు స్పెక్ట్రామెట్రీలో ఈ వాటర్ ప్రకారం చేయించండి సోడియం క్లోరైడ్ ఉన్నట్లయితే స్పెక్ట్రామెటరీ విల్ షో ది ప్రెసెన్స్ ఆఫ్ సోడియం ఐఆమ్స్ అండ్ క్లోరైడ్ అయామ్స్ ఏమీ అక్కర్లేదండి గుడ్ ఓల్డ్ మెథడ్ ఒకటి ఉంది లేదా నీళ్ళు నా చేతిలో గుండీ నోట్లోకి వచ్చిన సీ వాటర్ కంటామినేట్ అయిందని చెప్పాడు సో ఆ రకంగా ప్రకారాంతరేనా మరో ఉపాయింటే తెలుసుకోవచ్చు ఇచ్చేతత్పుత్రం ప్రత్యాయమిన్నాహ పాయింట్ ఉప్పు కాదు ప్రకారాంతరేనా తెలుసుకున్నట సంభవమే అని ప్రత్యాయితుం అనే సత్యాన్ని బోధించుట కొరకై ఆ తండ్రి ఇలా చెప్తున్నాడు కాబట్టి ఈశ్వరుణ్ణి నేను ముప్పై ఏళ్ళ నుంచి ఈశ్వరుణ్ణి వెతుకుతున్నానండి నాకు కనపడలేదు ఒక ఆయన నాతోటి ఉన్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి వేదాంత శ్రవణం చేస్తున్నాం అయినా ఏం ఉపయోగం లేదని అన్నారు మొన్ననే అన్నారు అంటే ఏం చేయమంటారు ప్రకారాంతరైన జ్ఞాపక శక్తి అంటే దేవి ఇప్పుడు వీరు చేస్తుంది పద్ధతి ఎదురు చూసారండి తోడా గడబడి హైస్ కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది మార్పు చేయాలో చెప్పామనుకోండి ఆయన హతయ్యే ప్రమాదం నాకు ఇంత సలహా ఇస్తారో ఎనీవే మార్పు అవసరం మార్పు చేస్తే తెలుస్తుంది మార్పు చేయకుండా ఒక రకమైన మడిల్ హెడెడ్ థింకింగ్ అనేది అంటారు అలాగే ఇదే చేస్తామంటే యూ విల్ రిమైన్ వాట్ యువా సో ప్రకారాంతరైనా జ్ఞాతం శిక్ష్యత ఈ సత్యాన్ని వాడికి బోధించడం కోసం పెట్టుకుంటుంది కన్నా పౌర్ణమ